ప్రార్థన చేస్తాం సోద్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవా నికే వందనాలు ప్రభా అబ్రహామి అద్భుతకర ఆలోచన కర్త బలమైన దేవా నీకే వందనాలు ప్రభా వాక్యం తండ్రి నీకే స్థుతులు సోదరుని ప్రభా మీ మాట్లాడండి మీకు పరిశుధాత్మ దయచేయండి వాక్యమైన సత్యం మీకు గ్రహించలాగిన ఏసు ప్రభా నిరంతరం ఫలించాల అలాంటి మనసు మాకు దయచేసి ఈ వాక్యం సత్యాన్ని మాకు బయలుపరిచి మీరే మాతో మాట్లాడు మహింపొందమేసు పరిశుద్ధనామో ప్రార్థిస్తున్నా ఫిబ్రవరి రాసి పత్రిక నా పేరు రవి ఈరోజు ముఖ్యంగా ముందుగా ఈరోజు మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నా పేరు రవి తిరుమలగిరిలో ఉంటాను ఎబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటిందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యమును స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ఫతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందాము కలరుయా ఇక్కడ పౌలు ఇక ఎబ్రి సంఘానికి రాస్తున్నాడు హలో అయితే ఇక్కడేమని చెప్తాడంటే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు మన విని సంగతులు ఉదయ కాల సమయం నుంచి దేవుడు అనేక విషయాలు మనకు చూపిస్తున్నాడు హలో ఈ ఉదయ కాలం అనేక పర్యాల నుంచి ఆయన చూపిస్తూనే ఉన్నాడు హలలుయ్య విశేషంగా ఈ దినం అయితే మనం విన్న సంగతి అంటే మొదటి నుంచి మనం వింటూనే ఉన్నాం హలలుయ్య శిష్యులుగా చేయాలని ఇంకో విషయం ఏంటంటే ఎన్ని అర్పించినా సరే ప్రభువు లేకుండా ఆయన నీతిని అనుసరించకుండా ఎంత చేసినా సరే అది వ్యర్థమే అని చెప్తున్నాడు హలలుయ్యా కానీ అన్ని వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్ట ఏమన్నా అక్కడ కొట్టుకుని పోకుండా అంటే అనేకులు కొట్టుకొని పోతున్నారు దేవుని వాక్యాన్ని మనం అవలంబించుకుంటున్నాం విత్తబడిన వాక్యాని మనం ఫలింపజేసుకుంటాం అనే విషయాల్లో చాలా మంది కొట్టుకుని పోతున్నారంట ఆ విధంగా మనం కొట్టుకుని పోకుండా ఉన్నట్లు వాటిని మరీ విశేష జాగ్రత్తగా ఉండేవాళ్ళు చాలా విశేష జాగ్రత్త అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అలాలుయ్య అంటే ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలి నెమరేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలంట ఎందుకంటే దుష్టుడు ఏ విధంగా వాడు మోసగించవచ్చు వాడు ఏ విధంగా అయినా మోసగించవచ్చు ఉదయ నిన్నటి నుంచి ఒక వారం నుంచి మేము ఉండే కాలనీలో ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు మీకు ఓట్ వేస్తే మీకు ప్లాట్ ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని కుక్కర్లు ఇస్తామని చాలా చెప్తున్నారు కానీ మా ఫ్రెండ్ ఏమిటంటే నువ్వు ఎట్టనిసరి ఈ రోజు ఉండాలి రా అని చెప్పని ఉంది కానీ ఆ పని ఏంటంటే నేను ప్రారంభిస్తున్నా ప్రభా ఈ రోజు పని ఉంది వాళ్ళు ఏమన్నది ప్రభావ అని పోయి వాళ్ళ దగ్గర చెప్పిన చెప్తే సరే మేస్త్రి రేపు అని చెప్పాను హలూయ కానీ వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే ఎట్ట వచ్చినా కదరా పోదం రారా పైకి ర్యాలీ ఉందంట పెట్రోల్ పొబ్బిస్తా అని చెప్తున్నారు కానీ ఇంత గొప్ప విధానాన్ని ఉచ్చిపెట్టేస్తే నేను కొట్టుకుని పోయినట్టే కదా హలోయ అంటే నేను కొట్టుకుని పోయినట్టే కదా అంటే దేవుని వాకి నేను అనుసరించా కాదు కదా అంటే మన మన ఇంకా ముళ్ళ పొదలో ఉన్నట్టు దాని సారాంశం అంతే అంటే అనేకులు కొట్టుకొని పోతున్నారు దేవుని సేవ చేసే పాస్టర్లు కూడా తిరుగుతున్నారు ఏదో చేయాలని కానీ అన్నీ తిరుగుతున్నాయి కానీ ఒక వాక్యం ఎప్పుడు జ్ఞాపకంగా వస్తూనే ఉంటుంది అది నన్ను వెంటాడుతుండే మీకు తీర్పు తెచ్చిన ఎవరికి అవకాశం వేద్దంట అంటే మనం చెప్పే విధానంలో మనం ఆ రీతికి రేపు దేనో నువ్వు ఆ రీతికి అని ఎట్టా చెప్పగలం హలో లూయా కదా అంటే వాళ్ళు కొట్టుకొని పోతున్నారని చెప్తున్నారు కానీ మన అటు కొట్టుకొని పోవడానికి వీలు వాటి పట్ల విశేష జాగ్రత్త ఉండాలంట చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఈ దినాల్లో ముఖ్యంగా ఎందుకంటే వాడి అనేక విధాలుగా మోసగిస్తాడు ఇంట్లో కూడా అదే పరిస్థితి పోవచ్చు కదా ఒక రోజు ఏమైతుంది ప్లాట్ ఇస్తాను కదా తెలియదు కదా వాళ్ళు తెలియదు వాళ్ళకి ఏదైంది డబ్బు ధనమోహం ఇందాక చూసిన వాక్యం అవన్నీ వెంటాడుతూ ఉంటాయి కానీ వాటి అన్నిటి నుంచి మనకు విడుదల దేవుడిచ్చిండు అంటే వాటి వెంటాడుతూ ఉంటే ఎందుకంటే యేసు అన్ని విషయంలో ఆయన శోధన సహించలేదా అన్ని ఆయన్ని అన్నిటిని భరించి కదా ఆయన ఆయన భరించి ఆయన సెలువు పొందుకు విజయం పొందుకున్నాడు ఆ విజయం దేవుడు మనకి తిరిగి మనకి అపజ మళ్లీ మనం అపజయం పొందడానికి వీల్లేదు హలలి అంటే ఆయన చెప్పిన దాన్ని అంటే మనం ఆయన కొట్టుకుని పోయినట్టే ఆయన చెప్పిన విధానం మనం పాటించుకుంటే అన్నట్టు హలలి అయితే విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం ఆయన చెప్పిన ఆజ్ఞను ముఖ్యంగా ఆయన ఎట్ట ఆజ్ఞాపించిన మొదటి వాక్యం సారాంశాలు చూసినాం దాన్ని ఏం చేయాలి మనం పాటించాలంట సుషీల్గా చేయాలంట ఈ పని మనం అనేక విషయాల్లో నుంచి మనకి చాలా జాగ్రత్త ఉండాలి ఆ మాట పలికినప్పుడల్లా నా గుండెలో జల్లు అంటే నాకు ఏదో ఒక ఇదనిపిస్తుంది ఎందుకంటే ఎంతమంది దేవుని సేవలో మనం నడిపించినాం ఆ వాక్యం ఆ వాక్యం చెప్పినప్పుడల్లా నాకు ఎక్క ఎక్కలేని ఒక ఇదనిపిస్తుంది అది నిజమే కానీ మనం పాటిస్తున్నాం అన్ని వాక్యాన్ని కానీ అసలైంది పాటిస్తున్నాం అసలైంది ఏంది దేవుని ఒక ఆ సన్లోకి అనేకలు నడిపించాల రక్షణలకు నడిపించాలి అది కదా అసలు ముఖ్యమైన పని ఈ లోకంలో ఈశ్వభు మనకి ఇచ్చింది అది హలలుయ తర్వాత అన్ని ఇచ్చిండు అన్ని మనకు ఆ వచ్చేస్తాయి అంటే మరి విశేష జాగ్రత్తగా ఉండవు ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యములు స్థిరపరచబడినందున ఆయన దేవదూతలు అంటే దూతలు చెప్పేది కాదు దేవుని సేవకులే దూతలు ఉంది వాక్యం హలలుయ ఆయన సేవుకులే దూతలు కదా దూతల వాక్యం ఎక్కడ చెప్పింది శుభవచ్చని చెప్పింది చెప్పేసి వెళ్ళిపోయింది అంతేగాని స్థిరపరిచింది ఆయన బిడ్డల ద్వారా కదా ప్రవక్తల ద్వారా ప్రవక్తలు కూడా దూతల్లాగానే ఉన్నారు అలా ఈ రోజు మనం కూడా దూతల లాగానే ఉన్నాం స్థిరపరచబడిన ఏంటో స్థిరపరిచే ప్రతి అతిక్రమముకు ప్రతి అతిక్రమమును అవిధేత న్యాయమైన ఫతిఫలం పొంది ఉండగా అంటే ఎవరైతే అవిధేత చూపిస్తారో అతిక్రమం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఉంటుంది వాళ్ళకి ఏమంటదాకా న్యాయమైన ఫతిఫలం అంటే ఆయన నీతిగల న్యాయవేది కాబట్టి ఆయన ఖచ్చితంగా అవిదేత చూపిస్తే ఆయనకు ఫి ప్రతిఫలం ఉంటది అంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటదంటే ఏదో ఫలి ఫలించేది కాదు మన అవిదేతకు ప్రతిఫలం అంటే శిక్ష అది శిక్ష తప్పకుండా జరుగుతుంది పాత నిబంధన కాలంలో శిక్ష జరిగింది దేవునికి అవిధేయత చూపిస్తే ఇజ్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు నడవలసిన ప్రయాణి నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు నడిచిన వాళ్ళు దేవునికి అవిధేయత చూపించిన వాళ్ళు చూపించారు కాబట్టి అంత లేటుగా వెళ్ళిపోయిన వాళ్ళు దాంట్లో సనుక్కుంటా గొనుక్కుంటా ఇంకా ఇందులో నడవాలా అనేసి అనేకలు వాళ్ళు సవాలు రాలిపోయినాయి అక్కడ కొంతమందే ఆ యొక్క పాలితీలు ప్రవహించి దేశానికి బయలుదేరింది అంటే ఆత్మీయ దశ చూస్తే అనేకులు ప్రయాస పడుతున్నారు కానీ దేవుని మీద సనుక్కుంటా కొనుక్కుంటా అది లేదు ఇది లేదని కానీ దానికోసమే వాళ్ళు కొట్టుకొని పోతున్నారు ఎవరు ఏమిస్తారు ఎవరు ఏం చేస్తారు అనేసి ఆశ పెడుతున్నాడు ఖచ్చితంగా అది సైతానే కదా ఇది వాక్యానికి విరుద్ధం కదా ముఖ్యంగా చెప్పాలంటే ఓటేద్దని కూడా ఉంది నాకు అది నేను చెప్తే అది నేను చెప్పలే వాళ్ళకి ఎందుకంటే మన ప్రవ్వే మనకు రాజు ఆయనకు లోబడి మనం ఉండదు అంత వాళ్ళకి తెలియదు కదా అంటే ఒకసారి నేను వాక్యంలో విన్నా అది నాకు జ్ఞాపకం వచ్చింది నేను అనుకున్నా నువ్వు ఎంతమంది రెండు వేలు మూడు నేను ఇయ్యను నాకు అవసరం లేదని చెప్పేసి నేను తప్పించుకొని వచ్చేసిన ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అక్కడ కానీ అది ఏంది దేవునికి అతి చూపించినట్టే కదా వాక్యం తెలిసి కూడా సత్యం తెలిసి కూడా మన ఆ రీతికి చేస్తే రేపు దీని వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పాల్సి వస్తుంది నువ్వు ఎట్లా చెప్పగలవు నీకు ధైర్యం ఉంటదా ధైర్యం లేదు కదా మనమే సరిగా లేకపోతే వాళ్ళకి వాక్యం చెప్తాం ఖచ్చితంగా అవిధేత మనం కొట్టుకోవడానికి వీలదని చెప్తుండ్రు విన్న పది మరీ జాగ్రత్తగా ఉన్నా అంట ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా నెమరేసుకుని ఉండాలంట బలహీతలు వస్తున్నా పర్లేదు వాటిని మనం పోవాలా హలో అయితే చూడండి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అంటే దేవుడు ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చిండు ఆ రక్షణ ఈ లోకం సృష్టిలో ఏ ఏ మనుషులకు ఇవ్వలేదంట అంత గొప్ప రక్షణ దేవుడు మనకి అనుగ్రహించడు అలూ రక్షణ మనకు అనుగ్రహించడు కానీ రక్షణ మనకు అనుగ్రహించింది ఎందుకు రక్షించులు రక్షణలో నడవాలని కానీ అవన్నీ మనం చేస్తే అది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తా అంటే నిర్లక్ష్యం చేసినట్టే నీ రక్షణ అనుభవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే ఎలాగూ తప్పించుకుందము అంటే నువ్వు తప్పించ శిక్షను ఆ చూపిస్తే నువ్వు తప్పించుకోలేవు నువ్వు దేవునికి విధేత చూపించాలా ఆ శిక్షించి దేవుడిని తప్పిస్తాడు హలో అయితే అట్టి రక్షణను రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చూచక క్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధముల అద్భుతం చేతను విధములైన పరిశుధాత్మ వారులను చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చిండగా వారి చేత మనకు దృఢపరచబడను అనేక విషయాలు ఈసో చెప్పిన విషయాలు ప్రవక్త జరిప విషయాలు అనేక విషయాల ద్వారా మనకేం చేస్తున్నా అద్భుతాలు ఆశ్చర్యకరాల మన జీవితంలో దేవుడు ఎన్నో చేసిడు కదా అద్భుతాల కోసం పరిగెత్తా ఉంటారు ఆశ్చర్యకరాల కోసం కానీ అద్భుత కరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు అన్ని ఏస్ప్రభే గడ ఏస్ప్రభే మన ప్రభే ఉన్నాడు అన్ని చేసే దేవుడు మన ప్రభు ఆయన మృతులను సజులుగా చేసే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన పక్షంగా ఉంటే మన ఎందుకు అవిధేత చూపించాలా హల లోకమంతా ఆ రీతిగా కొట్టుకొని పోతుంది కానీ దేవుడిని సేవకులే సేవ చేసే కూడా ఆ రీతిగా కొట్టుకొని పోతుంది ఆ యొక్క తిరుగుతున్నారు వాళ్ళు ని మనకు దేవుడు అవన్నీ మనకు నిషిద్దమైనవి అవి పనికిరానివి కానీ మనకు చేయాల్సినది ఆయొక్క వాక్యాన్ని విశేష జాగ్రత్త కలిగి ఉండాలా ఉండనేది విషయం హలలుయతే మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు దూతలకు లోబరచలేదంట అయితే ఒకడు ఒక చోటు ఇలాగ సాక్ష్యం ఇచ్చున్నాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి చూడండి మనుషుని అంటే మనందరం మనుషుల్లాగున్నాం టైంలో ఇప్పుడు కూడా మనుషులమే ఆత్మీయ దిశలో ఆయన స్వరూపంలో ఆయన మనం మార్చుకున్నాడు హలో అయితే ఒకప్పుడు మనుషులు మనల్ని ఏం చేసిన ఆయన చూడండి నువ్వు దేవుని జ్ఞాపకం మనుషుని జ్ఞాపకం చేసినందుకు వాడు ఏ పార్టీ అంటే వాడు ఏ పార్టీ వాడు అంటే సరే చూడండి దేవుని మనుషుని నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పార్టీ వాడు చూడండి మనల్ని జ్ఞాపకం చేస్తానికి మనం ఏ పార్టీ వాడు బ్రదర్ శంకర్ బ్రదర్ మనం మనుషులం కదా మనల్ని జ్ఞాపకం చేస్తానికి మనం ఏ పార్టీ వాళ్ళు అంటే మనం ఏం గొప్ప ఘనకార్యం మనం చేసినాం ఈ లోకంలో ఏం చేయలేదు కదా కానీ కోట్ల కోట్ల దూతలు ఆయన నిత్యం స్థుతిస్తుండగా ఆ యొక్క ఆ మహిమగల సింహాసనం విడిచిపెట్టి మనందరి పాపముల కొరకు యేసుప్రభి లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని సులువులో త్యాగం చేసి మనకు రక్షించుకున్నాడు కదా అంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎందుకు చూపించిండు దేవతల దూతల మీద అంత ప్రేమ లేదు కానీ మన మీద ఎందుకు చూపించాడు అంటే దేవునికి మనం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ దూతలు ఎప్పుడు ఆయన సదిలో జీవించేటి కానీ మన మనం కూడా ఆయన సందిలో జీవించాలా ఎందుకంటే నా సృష్టి లోకమంత ఏం చేసిన పాపం ఉంటే దేవుడు అది సహించలేకపోయాడు ఆయన చూడలేకపోయినా కనుక నేనే పోయి నాకు ఆ రక్తాన్ని త్యాగం చేసి పోక్షించి రక్త పోక్షించి నేను రక్షించుకున్నాను నా బిడ్డలని చెప్పి యేసుప్రా ఈ లోకానికి వచ్చినంట కానీ ఆయనే ఆ యొక్క మహిమగల సింహాన్ని విడిచిపెట్టి అంత గొప్ప దేవుడు అయినా ఈ లోకానికి వచ్చిపోయి మనల్ని జ్ఞాప్యం చేస్తున్నాక ఆయన మన ఏ పార్టీ వాళ్ళం అంటే మనకు దేనికన్నా పనికి వచ్చేవాళ్ళం కాదు కదా మనకి ఏం మన వల్ల ఏమీ కాదు కానీ దేవుడు మనల్ని జ్ఞాప్యం చేస్తున్నాడు హలోలుయ్య ఆయన మనం ప్రేమించిండు ఆయన కనికరం మనం పొందినం కాబట్టి దేవుడు ఈ రీతిగా మన ఇక్కడ అనేక కష్టాల నుంచి బాధల నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చింది ఎన్నోసారి మరణగండాలు ఇచ్చినా సరే దేవుడు అన్నింటిని తప్పించున్నా లేదా తప్పించిండు అనేక విషయాల నుంచి దేవుడు తప్పించండు చూడండి నీవు ఆ దేవ నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ చేసితివి కొంచెం తక్కువనిగా చేసి మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితి అనుగ్రహించితివి వాని పాదముల సమస్తము ఉంచితివి హలో సమస్తం దేవుడు మనకు అనుగ్రహించడు ఆయన మహిమ నిమిత్తం సమస్తం దేవుడు నాకు అన్ని ఇచ్చాడు అని చెప్పి కొంతమంది దేవుని మహిమపరచకుండా వాళ్ళకు వాళ్లే మయం పొందుతున్నారు కానీ ఆయన మహిమ నిమిత్తమే ఉంది వాక్యం హలో లూజా చేతి పనుల మీద అంటే ఆయన చేతి పనులేంది ఈ సృష్టి మొత్తం కదా సృష్టి పనులు అంటే మనం కూడా ఉన్నాం అన్నిటి మీద వానికి అధికారం ఇచ్చిందంట అంటే మనకు అధికారం ఇచ్చి వాని పాదముల కింద సమస్త ఉంచితివి హలో సమస్తం దేవుడు మన పాదముల కింద ఆయన ఆయన లోపరుచుకున్న సృష్టిని ఆయన విజయం పొంది మనకు అనుగ్రహించడం కనుక మనం ఏం చేయాలా మరీ విశేష జాగ్రత్త అంటే మనం ఏ పార్టీ వాళ్ళం అంటే మనం అర్థం చేసుకోవాలా ఆయన ప్రేమ మన ఎడలో ఎంత అధికంగా ఉందని హలో అధికంగా ఉన్న తర్వాత అనేకులు నశించిపోతున్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలా ఇక సత్యం వాళ్ళు ప్రకటించాలా అంటే మనం తెలుసుకున్నాం కదా తెలుసుకొని మనం మౌనుగుంటానికి వీలలేదు కదా హలో చాలా నాకు కూడా చాలా అంత ముందు కూడా నేను చదువుతున్నది వాక్యం కానీ నాకు సరిగ్గా అర్థమయ్యలేదు ఈ పండగలు నియమాకం ఇవన్నీ చేసేవాడిని నేను కూడా ప్రతి విధానం చేసేవాడిని కానీ ఒక మూడు రెండు సంవత్సరాల నుంచి వాటి జోలికే నేను పోతలేదు చాలామంది మా అక్క కాలనీలు అంతా ఉంటారు ప్రతి ఇంట్లో అది ఎలుగుతూనే ఉంటుంది పైన కానీ మా ఇంటికి వచ్చేసి నువ్వు పెట్టలేదు ఏంద్రా కానీ ఎందుకు పెట్టలేదు నాకు ఇష్టం లేదు నేను పెట్టలేదు కానీ వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు వాళ్ళకి ఎట్లా చెప్పలేము చెప్పినా వాళ్ళు వినరు అన్నట్టు అంటే మనకు తెలిసింది అంటే పైన ఏం చెప్పింది మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవద్దని చెప్తుంది మొదటి నుంచి ఆయన ఏం చెప్పిండు ప్రవక్తల ద్వారా కానీ ఆయన బిడ్డల ద్వారా కానీ ఏం చెప్పిండో అవన్నీ మనం కొట్టుకొని పోతుంటే ఈ లోక లోకమంతా కొట్టుకొని పోతుందంట తెలిసి కూడా కొట్టుకొని పోతుంట మనం అట్ట కొట్టుకోపోవడానికి వీలు లేదంట హలో చూడండి తొమ్మిది వచ్చాను చూడండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని మరణ మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచము తక్కువనిగా చేయబడిన యేసు మరణం పొందినందున అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఆయన దాసుల స్వభావం ధరించుకొని తగ్గించుకొనిచ్చింది ఈ లోకంలో కానీ మనకి తగ్గింపు ఉండాలని హలలియ మన వాక్యం చూస్తున్నావు తగ్గింపు ఉండాలంటే ఈ సృష్టిలో ఏ చేసినా ఎంత గొప్పదైన సరే మనం తగ్గించుకుండాలంట ఏసులకు తగ్గించుకోండు కదా ఆయన సింహాసనం ఆయన చూస్తేనే రాజ్యాలు గడగడలాడితే ఆయన చూస్తేనే తర్వాత ఉనికిపోతాయి కానీ ఆయన చూస్తుంటే ఎవరు భయపడతలేరు అంటే ఎందుకు భయపడతలేరు అంటే వాళ్ళ అవిదే ఉందని కానీ ఆ పర్వతాలు వనికినప్పుడు వీళ్ళు కూడా వనకాలి కదా అంటే ఆయన ఆ రీతిగా చేయట్లేదు ఆయన అంతగా ఆయన ప్రేమిస్తున్నాడని ఆయన అంతగా ప్రేమిస్తుంటారు కొంచెం తక్కువ వాణిగా మరణం పొందినందున మహిమ ప్రభావంతో కీటం ధరించిన వాణిగా చూస్తున్నాము అంటే మహిమ ప్రభావం కీటం పొందుకున్నాను అంటే ఒక దేవుని యొక్క యేసు ప్రభు కుమారుడి లోకానికి ఎందుకు వచ్చిందంటే ఆ రీతిగా ఎంచబడుచున్నామంటే ఆయన మహిమ కీటం పొందుకున్నాడు మనం కూడా ఆ రీతిగా ఉండాలా అనే విధానం చూపిస్తానమాట హలో అంటే వాళ్ళకి చాలా మందికి అది అనుగ్రహించబడలేదు చాలా మంది పొద్దున చెప్పిన వాక్యం ప్రకారం చాలా మంది అట్లనే చూస్తున్నారు తండ్రి కుమార్ పరశురాత్మ నాలు అంటే వాళ్ళ బార్తీసం పొందుతున్నారు కదా చాలా మంది ఇప్పుడు అట్లనే ఉన్నారు అంటే వాళ్ళకి అది బయలుపరచబడలేదు కానీ దేవుడు వాళ్ళకి ఎందుకు బయలుపరచబడడానికే ఒకవేళ వాళ్ళు పరశురాత్మ ఉండకపోవచ్చు కానీ ఆ వాక్యం ఏం చెప్తుంది దేవుని పరశురాత్మ ప్రేతుడు మేము ఒక ఆ యొక్క మేడగా ప్రార్థన చేసినప్పుడు దిగొచ్చినప్పుడే కదా వాళ్ళకి ఏసు చెప్పాడు కదా శిష్యులతో వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోయినా అంటే వాళ్ళకి అప్పుడు కూడా అర్థం కాలేదు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం వాళ్ళు పొందుకునే కింద దిగొచ్చినో అప్పుడు ఏసుక్రీస్తునామని గట్టిగా చెప్పిండ పేతుడు అలలుయ్య అంటే వాళ్ళు వాళ్ళ దేవునికి సంపూర్ణతలు లేనప్పుడు వాళ్ళకి అది బయలుపరచబడలేదు ఎప్పుడైతే దేవుని యొక్క ఆయన అభిషేకం వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏసుక్రీస్తునాము అదంతా ఒకటే నామం అని వాళ్ళు తెలుసుకున్నారు చాలా మందికి అది తెలియదు అన్నట్టు కానీ మనకు తెలుసు నేను కూడా చాలా సార్లు అనుకునేవాండి ఇంకా అట్లా చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళకి నరకని పోవాల్సిందేనా పోవడానికి వీలు లేదు కదా వాళ్ళు దేవుని శైలికి మనం నడిపించుకోవాలి ఎట్లయినా సరే హలో అయితే ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో ఎవని వలన సమస్తం కలుగుచున్నవు అంటే ఎవరి వల్ల ఉన్నాయంటే సమస్తం వేసుకోవ కదా ఆయన వల్లే సమస్తం కలుగుచున్నవు ఆయన అనేకులైన కుమారులను మైముకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసేటకు ఆయనకు తగును హలలే సంపూర్ణంగా చేష్టకు ఆయనకు తగును అంటే శ్రమల అంటే ఏసు కూడా శ్రమల ఆయన సంపూర్ణంగా మారిండు అంటే మనం కూడా శ్రమల సరే అది సంపూర్ణతకే దానికి కలుగు చేస్తుందని హలలు సంపూర్ణతలోకి మనం పోవాలంట మొదట విన్న సంగతి మన జ్ఞాపకం తెచ్చుకొని మరి విశేష జాగ్రత్త కలిగి మనం ఉండాలంట హలలు చూడండి ఇంకేముంది వాక్యం మూడు మూడు వచ్చాను చూడండి ఇందువలన పర్లోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మన ఒప్పుకున్న దానికి అపోసును ప్రధాన యాజకుడు ఏసు మీద లక్ష్యముంచుడి హలలుయా ఏం చేయాలంట ఇందువలన పర్లోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే ఆయన పిలుపులో మనం పాలు పొందినం కదా అంటే మనం సహోదరులం పరిశుద్ధ సహోదరులారా అని పౌలు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వాళ్ళు పిలుపులో మర్చిపోయిందని జ్ఞాపకం చేస్తుండేము సహోదరులారా ఏమంటున్నాయి ఇక్కడ మనం ఒప్పు కింద దానికి అపోసును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి అంటే ఏసు ప్రభు మన లక్ష్యం ఉంచాలా మన మనసు యేసు ప్రభునే కేంద్రీ ఆయన మీద కేంద్రీకరించుకోవాలా అంటే మన మనసు దేవుని మీద ఉండాలా అంటే దేవుని సంధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాల మన మనసు మన ప్రభు ఉండాలంట హలోలియా ఆయన మీద లేకుంటే ఆ మూడు గుంపుల్లో మనం పడిపోతాం అలా ఆ మూడు గుంపుల్లో మనం పడిపోతాం అలా మూడు మనం పడిపోవడానికి వీలు ఎందుకంటే మీరు విని దాని కొట్టుకొని పోవద్దు అంటారు అంటే కొట్టుకొని పోవద్దు అంటే కొట్టుకొని పోతారు కానీ కొట్టుకుని పోవడానికి వీలు లేదంట మనం జాగ్రత్తగా ఉండాలంట చదివిన వాక్యాలన్నీ మనం నెమరేసుకొని జాగ్రత్తగా ఉండాలంట చూడండి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైనగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను అలాలుయ మోస ఎట్లా దేవుడి ఇల్లంతా ఎట్లా నమ్మకంగా ఉన్నాడు అట్లా మన నమ్మకం ఏసుప్రభు కూడా ఆ నప్పచింపిన దాని మీద నమ్మకంగా ఉన్నాడు కనుక మనం కూడా ఆ రీతిగా నమ్మకంగా ఉండాలంట అంటే నమ్మకం నమ్మిక మనలో ఉండాలా అంటే యేసు ప్రభు మనం జీవించాలి లోకంలో అది అర్పించినా ఏది అర్పించినా సరే చాలా మంది మీ అత్యధికంగా దేవుడు దీవించు అనేసి నిస్తారంగా ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసేవాళ్ళు కూడా వాళ్ళకే ప్రార్థన చేస్తూ ఉంటారు దేవా వాళ్ళు ఇంకా బాగా ఇయ్యాలి అని ప్రార్థన చేస్తారు కానీ ఆ ఈనాడు పరిస్థితి ఏం దేవా వాళ్ళకి ఇచ్చేటట్టు బుద్ధి బుట్టించుదేవా అంటారు అదే అది అది స్వార్థమా కాదా స్వార్థమే కదా కానీ ఈరోజు ఆ రీతికి ఉన్నారు కానీ వాళ్ళు ఏ రీతి ఏ పరిస్థితిలో వీళ్ళు అంటే వాళ్ళకు ఆ కానుక విధవరాలు ఒక కానుక పెట్లు చాలా మంది విస్తారం చేసినప్పుడు వేసి ప్రాబ్ అంటాడు ఏమంటాడంటే ఈ విధవరాలు వాళ్ళు వేసిన దానికంటే ఇంకా ఎక్కువ వేసిందని చెప్పంటారు ఆమె కొంచమే దాంట్లో ఎక్కువ వేసినట్టు అంటే వేసులో ఒక విధానం చూపిస్తున్న అక్కడ అంటే వాళ్ళు విస్తారంగా మేము వేస్తని చెప్పి సంతోషపెడతాం అనుకుంటారు కానీ ఆ కొంచెం దేవుడు సంతోషం మనకి అంటే ఈ లోకంలో మనుషుల్లో కూడా అలాంటి స్వార్థం మనకు కనిపిస్తూ ఉంది కానీ ఆ రీతిగా మనం ఉండొద్దు హలో ఆ రీతిగా మనం వాళ్ళ పాలు మనం భావస్థలు కావద్దు అంటే వాళ్ళలాగా మనం ఉండం కానీ వాళ్ళు పాల్పొందే వారికి మనం వాళ్ళకి హెచ్చరిక మనం చేయాలంటాం చూడండి సమస్యను కట్టివాడు చూడండి ప్రతి ఇల్లు ఎవడైనాను చేత కట్టబడను ప్రతి ఇల్లు ఈ సృష్టిలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఒకరి చేత కట్టబడతా అంట కానీ ఏ ఇల్లు గురించి మాట్లాడుతుడు కానీ సమస్తం కట్టువాడు దేవుడే కట్టినవాడు కట్టినవాడు దేవుడే అంటే కట్టింది ఆయనే సమస్తాన్ని ఈ సృష్టి మొత్తం మనుషులున్న ప్రతి ఒక్కరిని ఆయనే కట్టిండు అంట మన జీవితాలు కూడా ఆయనే కట్టిండు కానీ చాలా మంది నా జీవితాన్ని నేనే కట్టుకున్నా అంటాడు ఏ స్పూ లేకుండా మన జీవితాన్ని ఎప్పుడు మనం కట్టుకోలేవు ఎప్పుడు మనం కట్టుకోలేము అనమాట ఒక ఒక ఆయనకి నేను ఎట్ సువార్త చెప్తుంటే బాలాజీ నగర్ లో ఆయన అంటున్నాడు అన్న మీరు ఆయన ఇస్త్ర చేస్తారనమాట అన్నాను చెవ చేయొచ్చు కదా అన్ను మంచిగా వాకింగ్ చెప్తావు మంచిగా చేస్తావు అని చెప్పంటే లేచన్నా నాకు ఇంకా దేవుని పిలుపు రాలేదు నాకు ఇంకా అది రాలేదు ప్రేరేపణ రాలేదు అది చెప్పి ఆయన అనేసరికి అన్న ఇది ప్రేరేపణకు సంబంధించింది ఉండొచ్చన్నా కానీ నీ తీర్మానానికి సంబంధించిందని ఇది బైబిల్ ఈ రకంగా రాయబడింది పేతుడు యేసు ప్రాభు ఒక త్రోహను పోతూ ఉంటే శిష్యులు అక్కడ వలలేస్తుంటే నన్ను నెంబడించమని యేసు ప్రభు వాళ్ళు ఏం ఆలోచించకుండా ఆయన ఎంబడించి నా మళ్ళా వచ్చి నాకు ఇంకా ప్రేరేప కాలేదు అని చెప్పి ఆయన ప్రేమతో చాలా చెప్తే అని నిజమే కానీ ఇది మా ఎవరు మాకు చెప్పలేదు అంటే వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు చెప్తున్నారనమాట అంటే వాళ్ళకి ప్రేరేపణ కలగలేదు అంటే ప్రేరేపణ కలిగించేటట్టు దేవుని వాకి చెప్తే కదా వాళ్ళకి ప్రేరేపణ కలిగేది చెప్పుకుంటే వాళ్ళు ఎట్లా వింటాడు చెప్పేవాడు ఎవరు ఏ కదా చెప్పేది దేవుని ఆత్మ తప్ప ఎవరు మనకు బోధిస్తాడు ఎవరు బోధించారు ఏ స్ప్రభే ఆత్మరూపంగా మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు కానీ మన వాళ్ళు ఆయన వాళ్ళు ఎట్లా గ్రహిస్తాడు అంటే ఆయన చెప్తుండ్రు ఆయన కొంచెం వికలాంగులాగా నడుస్తున్నారన్నమాట ఆయన చెప్తూ ఆయనకి చాలా ఆశ ఉంది అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కనిసేపు ఆయనకు చెప్పేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ వాటర్కి వెళ్ళినప్పుడు అంటే ఆయన చెప్తున్నానమాట అంటే నీకు ఎవరు చెప్పలేదు అని అంటే ప్రవక్త అప్పుడు ఆ కాలంలో ఎట్లా విన్నాడు ప్రజలు విన్నాడు అట్లా మేము ప్రవక్త లాగా ఉండి మీకు చెప్తుంట దేవుడు మాకు చెప్తుంటే మేము మీకు చెప్తాం అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు అంటే ఆయన చెప్తున్నాయన్ని అంటే నేను అది పాత నిబంధన కాలంలో అవన్నీ సమస్తం క్రొత్త అయిపోయిన దేవుని సేవ చేయాలని వాకింగ్ చెప్తుంది ఈ వాకింగ్ గ్యాప్ వచ్చింది సర్వ లోకానికి వెళ్ళి సర్వ శిష్య అంటే ఆ బ్రదర్ చెప్పింది నా గ్యాప్ వచ్చింది శిష్యులు జయమని ఇది శిష్యులు జయమని వేసుకోవాలి చెప్పిండ్రి గురించి చెప్పలేదు అందరి గురించి చెప్పింది దేవుడు అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆసక్తిగా విన్నాడు ఆయన అంటే ఆయన తెలుసుకోలేదు ఆ టైంలో అంటే వాళ్ళకి ఆయనకి అర్థం కాలేదు అనమాట చెప్పేటోళ్ళు ఎవరు లేరు కానీ మనం చెప్పేటోళ్ళు ఉన్నా కూడా మనం చెప్పలేకపోతున్నాం కానీ మనకు ఆయన చెప్పి కూడా మనకు ప్రయోజనం ఏం లేదు అందుకే మనం కొట్టుకొని పోతున్నాం గాలికి హలలుయ అయితే చూడండి సమస్తమును కట్టువాడు దేవుడే ఇంతకంటే దాన్ని కట్టిన ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోస కంటే ఎక్కువ ఘనత మహిమకు అర్హుడుగా ఎంచబడేను హలలుయ్య ఎస్ ప్రభు హలలు ఆయనే మహిమకు అర్హుడు హలలు ఆయన మహిమ పరిచే బిడ్డలగా ఉండాలి నా ప్రభు మహి మహిమకు అర్హుడు అంటే ఆయన మహిమ పరచాల ప్రతి సృష్టి ఆయన ఏం చేశాడంటే తన పాదముల కింద వాని పాదముల కింద ఉంచి ఉన్నాడు అని చెప్పి అంటే సృష్టి మొత్తం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు ఆయన అధికారం పొందుకొని ఆయన మరణం ద్వారా మనకు అది అనుగ్రహించడు అది తప్పిపోయింది దేవుడు ఆయన మరణం ద్వారా పొందుకొని మనకు అనుగ్రహించడు కానీ ఆ సృష్టిని ఏం చేయాలి దేవుని యొక్క సృష్టిగా మార్చబడాలి తిరిగి మళ్ళా ఆయన నూతన సృష్టి అది మార్చబడాలా అది మార్చబడాలంటే అది దేవుడే చేయాల ఎట్లా చేస్తాడో మన ద్వారా ఆయన చేస్తాడు మన విధేత చూపిస్తే మనకు చేస్తాడనమాట సరే ఇక్కడ చూడండి ఇంకా ఆరో వచ్చిన అయితే క్రీస్తు కుమారుడు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు నమ్మకం ఉన్నాడు మనం కూడా కుమారులుగా ఉన్నాం కానీ మనం కూడా ఏం చేయాల నమ్మకంగా ఉండాలంట ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సవాహమును తదు చేపట్టిన ఎడలా మనమే ఆయన ఇల్లు హలలుయ మనమే పర్లోకి రాజ్యం ఆయన ఇల్లు మనమే ఎక్కడ ఎప్పటివరకంటా చూడండి ధైర్యము చూడండి ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము ధైర్యం ఉండాలంట నిరీక్ష ఉండాలంట ధైర్యం అంటే భయం పడకుండా ధైర్యంగా ఉండాలంట నా ప్రభు నాకున్నాడు నేను ఈ నేను భయపడను అనే ధైర్యం అనేది మనకు ఉండాలంట తర్వాత ఏం చేయాలంట నిరీక్ష ఉండాలంట ధైర్యం గుడి సరిపోద్దా దాని తగ్గట్టు ఏం చేయంట నిరీక్షణ అంటే కనిపెట్టుకోవటం దేవుని చెప్పిన వాగ్దానం ఆయన మాట ప్రకారంగా మనం కనిపెట్టుకుని ఆయన చెప్పిన దానికోసం చేయాల ఆయన కోసం మనం కనిపెట్టుకోవాలంట వాక్యంలో కనిపెట్టుకుని చూడండి ఉత్సవాహము తర్వాత ఏం చెంట ఉత్సవాహం అంట సంతోషం ఏం జంట ధైర్యం ఉండాలంట నిరీక్షణ కలిగి ఉండాలంట ఉత్సవాహం కలిగి ఉండాలంట ఈ ఉత్సవాహం ధైర్యం నిరీక్షణ ఎక్కడి వరకు ఉండాలంట తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు తుదమట్టుకు అంటే మన కాలం ముగించేంత వరకు ఆయన రాకడ వరకు ఒకవేళ మనం బతుకుంటే వరకు ఏం చేయంట ఇవి కొనసాగిస్తూనే ఉండాలంట వాటిని విడిచిపెట్టడానికి వీలు లేదు హలలుయ్య ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చేసినా హింసించినా సరే కానీ ఇందాక మనం చూసినాం ఏ లేనట్టపాడిన దేవుడు మనలో కూడా తప్పకుండా కాపాడుతున్నాడు ఇప్పుడు వరకు హలలుయ్య ఇప్పుడు సజులు గన్నం అంటే మనకు ఆయన కాపా ఆయన చెంగును మనం ముడేయబడినాం కదా ఏ స్కిల్ గన్నం ప్రకారంగా అంటే మనం విశ్వసిస్తున్నాం దేశ ప్రభ నమ్మకంగా ఉన్నాడు కుమారుడుని లోకంలో మనం కూడా అక్కడ నమ్మకంగా ఉండాలంట తుదు మట్టుకు మన ప్రయాసం మనం కొనసాగించాలంట సరే ఇంకొక వాక్యం చూసుకుందాం రోమా పత్రిక ఐదవ దేవు మొదటి నుంచి కాబట్టిశ్వాసం మూలంగా మనం నీతి మంతులుగా తీర్చబడి విశ్వాసం విశ్వాసం మూలంగానే మనం నీతి మంతులుగా తీర్చబడతాం హలలుయ్య అంటే ఏసుప్రవ్వే నా రక్షకుడు నా పాపముల కొరక చనిపోయిండు అని ఆయన విశ్వసిస్తానప్పుడే మనం ఆయన రక్తంలో మనకు కడబడినప్పుడు ఆయన నీతిమంతులుగా మనం చేస్తారంట ఆయన మనము నీతి తీర్చబడి తీర్చబడాలి హలోయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం సమాధానం కలిగి ఉందము అంటే ప్రతి దినం ప్రతి దినం మనం ఏం చేయాలంట తండ్రితో మనం సమాధానం పడినంట మన ప్రభుతో మన రక్షకుడితో మన సమాధానం కలిగి ఉండాలి సమాధానం కలిగిన అంటే ఆయన చెప్పిన మాట వింటమే కదా సమాధానం వినకపోతే సమాధానం ఉన్నట్టదు కదా అంటే ప్రతి దినం మనం సమాధానం కలిగి ఉండాలంట అప్పుడే మనం నీతి మంత్రులుగా ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపను ఎందు ప్రవేశం గలవారి అందులో నిలిచి ఉండి హలలుయ ఏమి అంట ఈ కృప ద్వారా విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశం గలవరమే అందులో నిలిచి ఉండి అంటే నిలిచి ఉండాలని చెప్తున్నాడు నిలిచి ఉన్నామని చెప్తున్నాడు నిలిచి ఉండి అంటే నిలవాలా మనం ఏం చేయాల ధైర్యంగా ఉండాలా తర్వాత ఏంటి అంటే నిరీక్ష ఉత్సవాహ సంతోషంతో బాధించిన సరే మన సమ సంతోషిస్తూ ఆనందించే ఉండాలని సకల జనులకు మన సహనాన్ని ప్రకటన తెలియచేయాల ఎందుకు విజ్ఞాపన ప్రార్థన చేత ఆయనకు కృతజ్ఞతగా ఉన్నాడని చెప్తున్నాడు అంటే ఇవన్నీ మనకు వస్తాయి ఏసు కూడా అంతే కదా ఆయన గ్యస్తమైన తోటలు అయినప్పుడు ఆయన ప్రార్థన చేసినాయి కదా శిష్యులు చెప్పిండు మీరు వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మళ్ళా వచ్చిన వాళ్ళు పండుకొని నిద్రపోతూనే ఉన్నారు మళ్ళా వచ్చి లేపుతాడు మళ్ళా నిద్రపోతూ ఉంటారు అంటే శోధకుడు వచ్చేసిండు ఇంకా లేయుండి ఇంకా ఇంకా అవసరం లేదంటే అంటే శోధన వచ్చేంత వరకు అంటే శోధన వస్తాను అని ముందుగానే చెప్పి నన్ను ప్రార్థన చేయమని కానీ వీళ్ళు ప్రార్థన చేసిండ్రా చేయలేదు శోధన వచ్చి వరకు ప్రార్థన చేయలేదు హలో అంటే మనం ప్రార్థన చేయాలా శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా అర్ధరాత్రి ప్రార్థన చాలా మంది కళలు వస్తూ ఉంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఒక్కసారి మనం నిద్ర వచ్చినప్పుడు పనుకుని నిద్రపోతుంది తెల్లర కాలు వచ్చినప్పుడు జ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే అది ఆ విధంగా కాకుండా ఆత్మీయ దిశలో మనం మెలుకు కలిగి ఉండాల ఆత్మీయంగా మనం మెలుకు కలిగి జీవించభుకోసం మనం కనిపెట్టుకుండాలంట చూడండి దేవుని మహిమను గుచ్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము అంటే ఆయన మహిమను గుచ్చిన నిరీక్షణ అంటే ఆయన మహిమలో మనం ప్రవేశిస్తాం అంటే ఆయన రాక వరకు మనం ఆయన కోసమే నిరీక్షణ కలిగి ఉండాలా అని చెప్పి ఏం అతి చేయపడదంటే మనం సంతోషిస్తున్నాం అంతకన్నా సంతోషం మనకి ఏది లేదు మన ఆయన సులువు మరణం గురించిన సంతోషం అతిశయ్య మనకి ఎక్కలేదు అతి చేయపడుతున్నాం దేని గురించి మనం అతి చేయబడుతున్నాం ఆయన సులువు గురించి ఆయన ఆయన ద్వారానే మనం అతి ఆయన ద్వారానే మనకు సంతోషం ఉండాలి ఏరే మార్గం మనకు లేదు ఈ లోకంలో అనేక విషయాల ద్వారా వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు కానీ మనకు సంతోషం సమాధానం ఇచ్చేది మన ప్రభుయే కనుక ఆయన ఏందో సంతోషం కలిగి ఉండాలంట తర్వాత ఏమైంది అంటే అంతేకాదు ఓర్పు శ్రమ ఓర్పును శ్రమ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట ఓర్పు ఉండాలంట హలో ఓర్పు సహనం కలిగి మనం ఉండాలంట ఇందా చూసినాం కదా ఓర్పు అంటే మనం శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోలేము ఒకసారి ఒకసారి ఓర్చుకోకుండా మనం పడిపోతాం కానీ మనకు అట్ల ఆదరణ చెప్తున్నాడు ఇక్కడ ఓర్పు ఓర్పును పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయడం ఎరిగి శ్రమలెందును అతిశయపడుదము శ్రమలందు కూడా మనం సంతోషించాలంట ఓర్పు వచ్చిన అది పరీక్ష వచ్చిన ఇది ఒక మనకు పరీక్ష అని అనుకోవాలా ఈ శ్రమ వచ్చింది ఒక పరీక్ష అని అనుకోవాలి అంటే అక్కడ అట్లే చెప్తుంది వాకింగ్ పరీక్షను పరీక్షను పరీక్ష నిరీక్షణలోనూ కలుగు చేయని ఎరిగి పరీక్ష ఏం చేస్తా నిరీక్షణ కలుగు చేస్తాను దాన్ని మనం ఏం చేయాలంట ఎరిగి శ్రమల ఎందు అతిశయ పడాలంట సరే మనం అతిశయపడాలా మనం సంతోషించాలంట శ్రమలో కూడా మనం ఆనందించాలంట మనం అట్లా ఆనందిస్తాం కానీ వాకింగ్ చెప్తున్నా ఆనందించమని మరలా చెప్తున్నాడు ప్రభువుని ఆనందించమంటున్నాడు మనం ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి అంటే ఆయన ఆనందం అని లేకుంటే మనకు విశ్వాసం లేనట్టే కదా కానీ ఒక టైంలో దుఃఖం వస్తుంది కానీ దాంట్లో కూడా దేవుడు సంతోషిస్తాడు మన హృదయంలో ఉంటుంది సంతోషం పై కనిపించదు కానీ మన హృదయంలో దేవుడు సంతోషం కలిగిస్తాడు అంటే సమాధానం ఉంటుంది నా ప్రభు నాకున్నాడు నేను పైపడను అనే ఒక ధైర్యం మనకు ఉంటుంది ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఆయన చెప్పిన దాన్ని మనం ఏం చేయాలి విశేష జాగ్రత్త కలిగి మనం పట్టుకున్నప్పుడే ఆ వాక్యమే మనకు ధైర్యం ఇస్తుంది కదా వాక్యం చదువుతుంటే మనకు ఎక్కలేదు ధైర్యం వస్తుంది బాధ వచ్చిన కష్టం వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు శ్రమలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటాడు కదా ఎందుకంటే ఆయన అదే మార్గం మనకు దేవుని వాక్యమే మనకు మార్గం అంతకన్నా మార్గం ఈ లోకం లేదీ లేదు ఒకరు చెప్పేది మార్గం కాదు ఏ శ్రో చెప్పేదే మార్గం హలలుయ చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మాలను చిగ్గుపరచదు హలలుయ ఈ నిరీక్షణ మాలని ఎప్పుడు చిగ్గుపరచదంట చాలా బాధలు పడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు మీరు నిజంగా దేవుని నమ్ముకోలేదేమో అని చాలా మంది ఎన్నో అనుకుంటా ఉంటారు కానీ ఏశ్రభాని కూడా అన్నారు కదా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా ఏమని సైతాన్ అని చెప్పి కాని యేశ్రభేమనుడు మనుషుడు రొట్టెల మాత్రం కాదు కాని దేవుని నోటి నుండి మాట వచ్చి ప్రతి మాట వల్ల జీవించే దేవుని వాక్యం జీవిస్తాడు కానీ ఆయన వాక్యం మనం జీవిస్తున్నాం కానీ వాళ్ళకి తెలియదు దేవుని వాక్యంలో జీవం ఉందని ఆ జీవం ఒక మనుషులకు వెలుగైందని ఆ వెలుగేశాన్ని వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా అవిశ్వాసలుగా వాళ్ళు మాట్లాడుతారు కానీ మన అవిశ్వాసం మన ఉండడానికి వీలేదు కదా ఎందుకంటే మన రక్తంతో మనం కొనబడినవారు మన మనుషులకు దాసులు కావడానికి వీల్లేదు మనుషులు చెప్పిన మనం తిరగడానికి వీలేదు ఏ శ్లోకు చెప్పిన వాక్యం పైన మన లక్ష్యం ఉంచాలా ఆయన విడలు చెప్పిన వాక్యం ప్రకారంగా ఏది సత్యం ఏది అబద్దం అని చాలా మంది చాలా కన్ఫ్యూజ్ లో ఉంటారు ఈ లోకం కానీ మనకు దేవుడు ఆ కన్ఫ్యూజన్ అంతా దేవుడు తీసేసింది అవన్నీ దేవుడు తొలగించేసి ఆ బలహీన సంపూర్ణంగా ఆయన వాక్యం చూసే బిడలగా మన నేత్రాలను ఆయన ఇప్పిండు మన కంటుకున్న పొరలను ఇప్పిండు ఎప్పుడు ఇప్పిండంటే కొరంద్రిక ప్రకారం ఎప్పుడైతే ప్రభు వైపు వాళ్ళ హృదయం తిప్పునో అప్పుడు వాళ్ళ ముసుగు తొలిగిపోలేని వాక్యం హల సంపూర్ణంగా మనం మన ప్రభు వైపు తిరిగింది కాబట్టి ఆయన ముసుగు తీసివేసి ఆయన వాక్యంలో ఉన్న సారలతని దేవుడు చూపిస్తా ఉన్నాడు ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది హలలు ఆయన ఆత్మరూపంగా ఏసు ఆత్మ కదా ఆయన మన హృదయంలో సమృద్ధిగా ఆయన ప్రేమ కుమ్మరించబడిందంట హలలు అంటే ఆయన ప్రేమ మనలో ఉంటే ఏసు మన ఉన్నట్టే ప్రేమ లేనివాడు ఏశ్వబు బిడ్డ కాదనట్టు ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదని వాక్యం చెప్తాడు దేవుడు ప్రేమ స్వరూపి కదా మనం ప్రేమ చూపించాలని ఆయన ప్రేమ ఏం చేసినా మన సమృద్ధిగా మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా కుమ్మరించబడినా సరే ఇంకా బలహీనంగానే ఉన్నామంట మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున కొరకు చనిపోయాను అలలుయ్య బలహీనం ఉన్నా భక్తిహీనత కోసం ఆయన ఆయన మరలా చనిపోడు ఈ లోకాన్ని సృష్టి ఆరంభం నుంచి అంతమయ్యే వరకు చివరి వరకు పుట్టేవాళ్ళు అందరి కోసం ఆయన ఒకేసారి ఆయన రక్తం ద్వారా ఒక బలిగా ఆయన సమాప్తం చేసేసాను హలలుయ అయితే చూడండి ఏలయనగా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త మనకు బతికీహీన కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరదు నీతిమంతుని కోసం ఒక చనిపోట అరదు అంటాం మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చును చాలా మంది తెగించవచ్చు నేను ఆయన కోసం నేను చనిపోతాను అని చెప్పి మనం చచ్చిపోయారు కదా చాలా మంది ఏమన్నా లాభం ఉందా ఏం లాభం లేదు కదా కానీ ఏసు ప్రభు ఎందుకు చనిపోయిందంటే అక్కడ చెప్తుండు నువ్వు యేసు ప్రభు చనిపోయేది మనుషుల కొరకు నా స్నేహితులు ఆయన కొరకు చనిపోయినని చెప్పి అందుకోసం ఈ వాకింగ్ రాయబడిందేమో వాడు చనిపోయిండు ఏం చేసిండు వాడు ఏం చేయలేదు కదా కానీ మన ప్రభు మన కోసం చనిపోయి ఆయన ఏం చేసి రక్షణ ఇచ్చిండు కదా అదే గొప్ప విషయం ఈ సృష్టిలో ఎవరు రక్షణ మనకి ఇవ్వలేదు ఏ గాథల్లో కూడా అది రక్షణ లేదు అలలు ఈ బైబిల్లోనే మనకు లక్షణం ఉంది అయితే చూడండి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుచున్నా విస్తారంగా ఆయన ప్రేమను మనపై చూపిస్తాడు ఇంకా చూపిస్తాడు ఇంకా ప్రేమ చూపిస్తాడు ఇట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఆయన ఉగ్రత నుంచి మనం రక్షింపబడాలంట దేవుని ఆయన విధానం ఆయన చెప్పిన వాట మాట ప్రకారం మనం జీవించకపోతే మన ఉగ్రత పాలవుతామంటా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే ఉగ్రత పాలవుతూ మన శిక్షకు లోపడుతామంట అందుకే మనం ఏం చేయాలా మనం చెప్పిన వాటి మొదటి ఏబ్రియల్ రాసిన ప్రకారం ఏం చేయాలంట విశేష జాగ్రత్త కలిగి పొద్దు వాక్యం అదే కదా జాగ్రత్తగా ఉండాలా దేవుని కొరకు జీవించాలా శిష్యులుగా చేయాలా ఎన్ని నేర్పించినా అది వ్యర్థమే కానీ న్యాయంగా మనం నడుచుకోవాలా నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు ఇదే కదా నేను చెప్పిందని చెప్పి యేసువాణుడు అంటే అవన్నీ మనం పాటించాలా అనేకులకు అవి మనం ప్రకటించే వాళ్ళగా మనం ఉండాలా హలో మనం ముఖ్యమైనది దేని ఒక వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా దాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలా ఆ మూడు గుంపులో మనం ఉండడానికి వీల్లేదు కదా మనం నూరంతలుగా ఫలించాలా హలలుయా ఫలించాలా నూరంతలుగా మనం ఫలించాలా ఆ ఫలించే హృదయంలాగా మనం ఉన్న వాళ్ళే మనం మనం ఈరోజు మనం చూపిస్తామంటే మన బలహీతలు ఉంటే మనం తొలగించుకుందాం హలలుయ్య ఎందుకంటే ఆయన మాట్లాడుతూ అనేక విషయాల నుంచి ఆయన వాక్యం ఎందుకంటే మాట్లాడతాడు ఆయన మన కొరికే మనం సమాధానం సంతోషం మనకి ఇయటానికి ఆయన ఆయన బిడ్డల్ని శిక్షిస్తూ ఉంటాడు ఈ లోకంలో కానీ వాళ్ళు శిక్షకు లోబడరు కానీ మనకి ఏ పార్టీ వాళ్ళం మనం మనం జ్ఞాపకం చేసుకున్నానికి ప్రభు కానీ ఆయన ఏం చేసాడు ఆయన ప్రేమ ద్వారా మనకు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సందిలో మనం నిలబెట్టుకున్నారు దేవుడు చిన్న వాక్యం గురించి